అంటే ఒక్క ఉదుటున అనుభవానికి రాదు దాని విషయమై కొంత స్టెప్ వైజ్ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఒక్క ఉదుట అనుభవానికి రాదు ఎందుకంటే మనకు అనుభవానికి ఏమొస్తుంది చాలా భేదముతో నిండిన జగత్ అనుభవానికి వస్తుంది ఇంతటి విస్తారమైన భేదమును ఒక్క ఉదుట కాదని తత్వము యొక్క ఏకత్వాన్ని అనుభవాలు తెచ్చుకోవటంలో చాలా క్లేశము కలదు కదా కాబట్టి మనం మధ్యలో ఇంకొక స్టెప్ పెట్టుకున్నట్లయితే భేదము పెద్ద భేదముతో కూడిన జగత్తు మధ్యలో ఇంకో స్టెప్ ఆ స్టెప్ే పంచభూతములు మొత్తం జగద్భేదమునంతను పంచభూతములలోకి దాన్ని కుదించాలి ఆ తర్వాత పంచభూతముల నుండి ఏకత్వంలోకి తేలికగా వెళ్ళిపోగలుగుతారు కాబట్టి ముందు పంచభూతాలలోకి తీసుకురావాలి జగత్తు చేసి ఇది పాంచభౌతిక జగత్తు అని చూడడం అభ్యాసం చేయాలి జగత్తును మనం ఎలా చూస్తాం ఇది నాది ఇది నాది కాదు అన్నట్టుగా చూస్తాం జగత్తును అలా చూస్తూ ఇది మా ఊరు అది మా ఊరు కాదు ఇది మా తాలూకా అది మా తాలూకా కాదు ఇది మా రాష్ట్రము అది మా రాష్ట్రం కాదు ఇది మా దేశము అది మా దేశము కాదు అని ఈ విధంగా జగత్తుని స్వపర భేదంతో విడగొట్టి చూస్తూ ఉంటారు అలా చూడటం కాకుండా జగత్తును అలా భేద దృష్టితో చూస్తున్నంతసేపు కేవల భేద దృష్టితో చూస్తున్నంతసేపు మీకు తత్వం ఎలా అనుభవానికి వస్తుంది కాదు ఏం చేయాలి ఈ భేదములనన్ని తిని తగ్గించేసుకుని వాటన్నిటినీ యుక్తియుక్తంగా అదేదో మీరు కావాలని కల్పించి చేస్తున్న మాట ఏం కాదు వాస్తవానికి మీరు ఈ భేదములు ఏవైతే చెప్తున్నారో అవి పంచభూతములు తప్ప వేరే ఏమీ కాదు ఇప్పుడు ఇక్కడ నుంచి చైనా వెళ్ళారనుకోండి చైనాలో ఏముంటాయి పంచభూతాలే ఉంటాయి జపాన్ వెళ్ళారనుకోండి అక్కడే ఉంటాయి పంచభూతాలే ఉంటాయి ఇప్పుడు ఈ తీర్థయాత్రలో రెండు రకాలు వినోదము విహారము కోసం తిరుగుతూ ఉంటారు కొంతమంది యాత్ర దేవుడు కోసం యాత్ర చేసేవాళ్ళు ఇంకో రెండో గ్రూపు ఈ వినోద విహారాల కోసం వివిధ దేశములను తిరిగి వాళ్ళకి వివిధ ప్రదేశాలను తిరిగి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అవే పంచభూతాలు దర్శనమిస్తూ ఉంటాడు దేవుడి కోసం తిరిగి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అదే దేవుడు దర్శనమిస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా అదే దేవుడు దర్శనమిస్తాడు ఇంకా వేరే ఏమీ లేనే కాబట్టి యాత్ర చేయటం మంచిదే నేనేమీ కావటం లేదు కానీ ఆ దర్శనమును కొంత భేదరహితముగా అంటే భేదమును తగ్గించుకునే విధంగా దర్శనాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది జగత్తు విషయంలో ఇక తన దేహము వద్దకు వచ్చేప్పటికి కూడా పంచభూత వివేకంతో దేహాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి దేహమును వివిధములైన అవయవములుగా దర్శిస్తే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రోగం చొప్పున ఎన్ని అవయవాలని మనం భావన చేస్తే అన్ని రోగాలు ఉంటాయి బ్రెయిన్ అనుకున్నారనుకోండి స్ట్రోక్ వస్తుంది వచ్చే స్ట్రోక్ అనేది పాసిబిలిటీ నోవ్స్ అంటే బ్లాక్ అయిపోతుంది నేత్రం అంటే చూపు తేడా వస్తుంది చెవి అంటే వినికిడి సమస్య వస్తుంది సో కంఠం మంట వస్తుంది హృదయం ఉంటే అటాకు స్టమక్ అంటే ఎసిడిటీ ఈ రకంగా మొక్కలు అంటే నొప్పులు ఈ రకంగా ఒక్కో అవయవానికి ఒక్కో వ్యాధి అలా ఎదురు చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ పంచభూతములు అన్నారనుకోండి దేహము అంటే పంచభూతములు మన పెద్దలు అలా దర్శించేవారు పాంచభౌతిక దేహము అనేవారు ఇది పంచభూతాలయా ఇక్కడ గుండె కావండి అక్కడ ఉపరితిత్తులు ఉన్నాయని ఇలాంటి ఛానస్యం పెట్టుకోకుండా పంచభూతములు పంచభూతముల నుంచి పుట్టింది పంచభూతాల్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ దేహం ఎక్కడి నుంచి పుట్టింది ధాన్యం బియ్యం గోధుమలు ఉప్పు పప్పు వంకాయలు బీరకాయలు బెండకాయలు వాటి నుంచి పుట్టింది ఈ దేహం మళ్ళీ అక్కడికే పోతుంది కాబట్టి జగత్తులు పంచభూతములుగా దర్శిస్తే మీకు రాగద్వేషాలు ఉండవు పంచభూతములుగా కాకుండా అవి మీరు ఏ రకంగా దర్శించినా రాగద్వేషాలు తప్పవు అలాగే దేహములు పంచభూతములుగా దర్శిస్తే దేహాభిమానం తగ్గుతుంది దేహము యొక్క మంచి చెడ్డల గురించి భయము కూడా తగ్గుతుంది కాబట్టి పంచభూత వివేకము అన్నది చాలా గొప్ప విచారణ చాలా మంచి విచారము అదే అంటున్నారు ఆయన మళ్ళీ ఒకసారి శ్లోకం అందాము సతద్వైతం శ్రుతూత వివేకక శక్యం తూత ప్రవిచ్యేయనగా తూత వివేకత ప్రసిద్ధములైనా ఆంటే అర్థం ప్రసిద్ధములైనాథం పంచభూత వివేకత పంచభూతముల యొక్క వివేకము వలన శృతం శ్రవణము చేయబడిగా అద్వైతం రండవది లేని సత్ పరమాత్మ బోద్ధుం తెలియుటకు గునో తలన భూతపంచే వివేకపూర్వకముగా చెప్పబడుచున్నది పరమాత్మ యొక్క స్వరూపమేమి సత్ సత్ అది పరమాత్మ యొక్క స్వరూపం ఉంగుట ఉనికి ఎటువంటి ఉనికి టేబుల్ కూడా ఉనికియే కదా అంటే టేబుల్ ఉనికియే కానీ పరిచ్ఛిన్నమైన ఉనికి ఆలపము ఇవి ఎక్కడ ఉంది టేబుల్ ఇక్కడ కూడా టేబులే ఉంది ఇక్కడ కూడా టేబులే ఉంది పట్టు జరిగితే టేబుల్ లేవు ఇప్పుడు ఉంది టేబుల్ పదేళ్ల తినటం ఈ టేబుల్ లేదు ఈ మధ్యనే జయించారు టేబుల్ పదేళ్ల తినటం లేదు ఇప్పుడు వందేళ్ల తర్వాత ఉండకపోవచ్చు కాబట్టి ఈ విధంగా దేశంలో కాలంలో కేవలం ఉందేనే మనం అంటున్నా దేశంలో కాలంలో పరిచ్ఛిన్నంగా ఉంటుంది కేవలము నామరూపాత్మకమైన ప్రతి పదార్థము అతిదియే కాబట్టి అలాంటి ఉనికి కాదు ఉనికి పరమాత్మ అంటే దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము లేని సరే తదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీ అని మనం చంద్రగోపనిషత్తులో అరోధ్యాయంలో అధ్యయనం చేసి ఉన్నాము సో ఆ ఉనికి సత్ ఉండుట అది పరమాత్మ యొక్క స్వరూపం ఎటువంటి ఉండుట అద్వయం అద్వైతం అంటే అద్వయం ఉండుట అది ఏ గలదు మరి రెండవది ఇది మనం వింటున్నాం శాస్త్ర శ్రవణం చేస్తున్నాం సద్రూపమైన పరమాత్మయే గలదు రెండవది లేదు కానీ ఈ వింటున్న ఈ ఏకత్వము ఆ తత్వము యొక్క ఏకత్వము మనకు అనుభవానికి రావాలి తెలియాలి అది తెలియాలంటే పంచభూత వివేకము చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకోసమని ఈ భూత పంచకమును అనగా పంచభూతములను నేను వివిత్తముగా విడివిడిగా చెప్పడానికి పూనుకుంటున్నాను అని అంటే మీరు అనొచ్చు పంచభూత వివేకము వలన పరమాత్మ యొక్క సద్రూపము ఏ విధంగా అనుభవానికి వస్తుంది అని మీరు అనొచ్చు మీరేం చేయాలంటే ఈ సర్వము బ్రహ్మయే అని తెలుసుకోవాలి ఈ సర్వము అద్వయ పర బ్రహ్మయే బ్రహ్మయే అని తెలుసుకోవాలి సర్వం కల్విగం బ్రహ్మ ఈ సర్వము అనేప్పటికీ ఇల్లు బాకలి మనుషులు రోడ్లు పశువులు పక్షులు ఇవన్నీ బ్రహ్మ అని ఇలా మొదలుపెడితే ఒకతను ఉప్మా చేస్తున్నాడు పోయినది గిన్నె పెట్టి ఒక బ్రహ్మచారి ఉప్మా చేస్తున్నాడు ఏం చేస్తున్నావురా అంటే బ్రహ్మని వండుతున్నాను సో ఆ విధంగా తయారవు ద్వైతులు కూడా ఎలా కూడా చేస్తారు ఏమయ్యా అంతా బ్రహ్మేనా అవును కానీ సమస్య ఏమిటి అంటే పూర్తి చేసేవాడు బ్రహ్మే దేవాలయంలో విగ్రహము బ్రహ్మ పువ్వులు బ్రహ్మే మరి ఇంకా అటువంటిప్పుడు ఇంకా ఈ పువ్వులు తీసుకెళ్ళి పూజ చేసేవాడు ఆ దేవుని మీద వేయడం అవసరం కదా ఎందుకంటే వీడు బ్రహ్మే పువ్వులు బ్రహ్మే ఆ విగ్రహము బ్రహ్మే అయితే ఇంక ఈ పువ్వులను తీసుకెళ్లి వేయడానికి సంబంధం ఉంది తర్వాత దుర్ముహూర్తము బ్రహ్మే సుముహూర్తము బ్రహ్మే రాహుకాలము బ్రహ్మే గండకాలము బ్రహ్మే అనుకోండి అంతా బ్రహ్మ అంటున్నావు కదా మరి అటు ఉన్నప్పుడు ఈ పూ ఈ పెళ్లి గడ్డ కాలంలో ఎందుకు చేయకూడదు సింహూత్రంలోనే ఎందుకు చేయాలి ఇవన్నీ మరి ప్రశ్న సూర్యుడు బ్రహ్మే చంద్రుడు బ్రహ్మే అయితే సూర్యుడు ఉపాసన చేసి వాడు పొద్దున్న పెడతాడు వరలక్ష్మి చేసి వాళ్ళు రాత్రి దండం పెడతారు అలా ఎందుకు పెట్టాలి ఇవన్నీ ద్వైతులు వేసే ప్రశ్న అంటే నువ్వు అనేది ఒకటి ఇండియా వాడు బ్రహ్మే పాకిస్తాన్ వాడే బ్రహ్మ అయితే మన యుద్ధాలు ఎందుకు చేస్తున్నట్టు అని ఈ రకంగా ఈ ద్వైతులు అనేక ప్రశ్నలు వేస్తారు కాబట్టి వాళ్ళ ఈ ద్వైతులు వేసేటువంటి ప్రశ్నాన్ని పాయింట్ కాదు సో తత్వాన్ని తెలిసి ముందుకు ఇన్ని రకాల ఆటంకాలు వస్తూ కాబట్టి ఏం చేయాలి ముందు ఈ భ్రమని తప్పించి ఇవన్నీ నామరూపములే కేవలం ఉన్నది ఐదు భూతములు మాత్రమే అని మీరు అక్కడికి తీసుకురావాలి పృథ్వీ ఆపహ అని ఐదు భూతములు చెప్పి నాన్న ఉన్నది వింటేరా నువ్వు ఇండియా అన్నా పాకిస్తాన్ అన్నా విగ్రహం అన్నా దేవాలయం గోడలన్నా అదే కూర్చేసి దేహం కూడా అదే అంతా పంచభూతాలు లేదురా బాబు అని చెప్పాలి పంచభూతాలు తప్ప మరేది పూజ చేసేప్పుడు ఫలానా పువ్వులు పూజకి పనికి వస్తాయి ఫలానా పువ్వులు పూజకి పనికిరావు ఈ పువ్వులంటే దేవుడికి చాలా ఇష్టం ఈ పువ్వులంటే దేవుడికి ఇష్టం కాదు అని ఈ విధంగా విభాగం చేసి కూర్చుంటారు సో తులసన్న బ్రహ్మయ్యే తర్వాత దురదేస్తుంది ఒక ఆకు చేతికి తగిలితే దురద్రవేస్తుంది దూలదొండి అంటారు అది కూడా బ్రహ్మయే అంతా బ్రహ్మయ్య దీంతో బ్రహ్మకారుడేవి లేదు అని అని ఈ ద్వైతుల యొక్క పూర్వపక్షాలకి మీరు పంచభూతాలను రెడ్డి చూసి చేస్తే సమాధానం చెప్పడానికి అవకాశం దొరుకుతుంది లేకపోతే నాకు ఈ ద్వైతుల పూర్వపక్షం చూస్తే నాకు చిన్న యానయుద్ధంతో ఒకటి గుర్తొచ్చింది ఒక సద్బ్రాహ్మణుడు నదిలో స్నానం చేసి ఆ నదీ తీరానికి చెంబుకి తెచ్చు చెంబులో నీళ్లు తెచ్చుకుని ఆ నదీ తీరాన్ని ఉన్న తులసి మొక్కకి ఆ నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణ చేశాడు చేసేప్పటికీ ఒక నాస్తికుడు ఏమిటి పిచ్చాయ ఉన్నాన ఆ నీళ్లు తీసుకొచ్చి మొక్క మొక్క చుట్టూ తిరుగుతాడు ఏమిటి అని వాడికి ఒళ్ళు మండి ఏ ఏమయా పంతులు ఆ మొక్క చుట్టూ తిరుగుతున్నావు ఎందుకు అని అడిగాడు అంటే తులసి మొక్కలో దేవుడు ఉన్నాడు అందుకోసం నేను ప్రదక్షిణం చేస్తున్నాను అని చెప్పాడు తులసి మొక్కలో దేవుడు ఉన్నాడా అలాగా చదివి చూడండి అని వెళ్ళి ఆ తులసాతుల్ని బరపర పరికేసి ఇలా ఇలా నలిపేసి వాటిని ఇలా వేసి కుట్టాడు ఏడీ దేవుడు అన్నాడు వాళ్ళని ఆయన అతను ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొకసారి నది దగ్గరికి వెళ్ళి చెమ్ము నిండా ఇంకొంచెం దూరంలో దూలగొండి మొక్క ఈ నేళ్లని ఆ తోలగొడ్డను ఒక్కటి చక్కగా పోసి దాని చుట్టూ ఇంతకు ముందు మూడు ప్రదక్షిణాలు చేస్తే ఇప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేసి చూసి అదే పోయి మళ్ళీ దీనికెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నాం దాంట్లో ఉన్న దేవుడి దీంట్లో దేవుడు డబ్బులు ఉన్నాడబ్ కోసం ప్రదక్షిణం చేస్తున్నాడు నీకెలా ఎడబంగా ఉందా నేను చూస్తే ఆ దేవుడు సంగతి ఏమిటో అని ఆ తోలగుండ ఆకులన్నీ పింకేసి వాటిని ఇలా ఇల్లా బాగా పచ్చడి చేసేసి చేతికి ఒంటికి రాసేసుకుని ఆ వంటలు పారేసి వెళ్ళి దేవుడు అని అడిగాడు కంగారు పడుతూ దేవుడు కనపడతాడు అని చెప్తాడు వీడికి నిజంగా దేవుడు కనపడతాడు ఎందుకంటే వీడు ఆ మంటని దురదని సహించలేక వెళ్ళి ఇంకా ఏం చేయాలో అర్థం కాక నదిలో దూపుతాడు వెళ్ళి ఆ బాధని చదివిస్తాడు ఇంకా కాబట్టి ద్వైతుల పురపక్షాలు ఎలా ఉంటాయి అంటే తులసి ఆకు బ్రహ్మయే యోలగుండి బ్రహ్మయే ఇది ఈ కథ నాకు ఎవరు చెప్పారో చూసినా అబ్బాయి గారిని ఒక ఆయన మేము వేదనదివాళ్ళం ఆయన దగ్గర యాక్ చేశారు ఎప్పుడో చిన్నప్పుడు సో సర్వము బ్రహ్మయే అనే మాట కొంచెం వినడానికి విడ్డూరంగా ఉంటుంది దాన్ని ఆ సమస్యని పరిష్కరించి ఆ ఏకత్వాన్ని తీసుకురావడం కోసం మొదటి స్టెప్ ఏమిటంటే సర్వము పంచభూతములే చూడండి ఎంత తేలికైపోయిందో సర్వము బ్రహ్మయే అన్న సర్వము పంచభూతములే ఏమిటా పంచభూతములు ఇప్పుడు నేను చెప్తా పంచభూతాలు మీకు సర్వము సత్ ఆయన బ్రహ్మ కాదు మీకు అది మనస్సుకు అవి అన్ని పంచభూతములు తప్ప ఏదీ లేదు ఆ పంచభూతములు ఏమిటి పృథివీ ఉన్నది జలములు ఉన్నది అగ్ని తేజస్సు ఉన్నది చూడండి ఎక్కడ పడితే అక్కడ తేజస్సు ఉన్నది వాయువు ఉన్నది ఆకాశము ఉన్నది అనేటువంటి ఓహో అసత్ అనేదానికి మీరు దగ్గర అయ్యారా లేదా ఇప్పుడే దగ్గరైనారు లక్షలాది నామరూపాల నుంచి ఐదు నామరూపాల దగ్గరికి ఎప్పుడైతే వచ్చేశారో ఆ ఐదు నామరూపాల నుండి నామరూపములకు అతీతమైన తత్వాన్ని చేరుకోవడానికి ఎంతోసేపు పాత్ర కాబట్టి పంచభూత వివేకం అనేది ఆత్మస్వరూపానికి అద్వయ ఆత్మస్వరూపానికి దగ్గరికి చేరుకోవడానికి చక్కని ఉపాయం కనుక మీరు శాస్త్రశ్రవణం చేస్తూ ఉన్నారు కనుక అద్వయ వేదా అద్వయ ఆత్మతత్వాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు కనుక అది మీ బుద్ధికి బాగా రావాలి అంటే పంచభూత వివేకము ఆవశ్యకము అది నేను ఇప్పుడు చేస్తున్నాను అంటున్నాడు విద్యారణ్య స్వామి మళ్ళీ అన్నాము ఎదు ఏలయనగా పంచభూత వివేకత పంచభూతముల వివేకము వలన తత్ ఆ శ్రుతం శ్రవణము చేయబడిన అద్వైతం రెండవది లేని సత్ సద్రూపముగు పరమాత్మ బోద్ధుం తెలియుటకు శ్యం శో అగునో తథ అందువలన భూతపంచకం పంచభూతములు ప్రభిభిచ్యతే వివేకపూర్వకముగా చెప్పబడుతున్నవి వివేకపు ఈ వివేకము అనేది చాలా ప్రధానమైన విషయం వివేకంలో ఏం చేస్తారంటే కలగాపులగం లేకుండా చెప్తారు ఏది చెప్తున్నా అలా స్యరిగా కలగాపులగం చేసేకుండా చెప్తారు దాన్ని వివేకము అంటారు సో ఇప్పుడు మీకు సమాజంలో కొరవడినది వివేకమే ఆ వివేకమే కొలవడింది ఆ కలగాపలకం చేసేసుకోవటం వల్ల అన్నిటినీ ఏదీ స్పష్టంగా తెలియకుండా అయిపోతూ ఉంటుంది ఆ వివేక జ్ఞానము మనము ఆ జ్ఞానము మనం కలిగి ఉండాల్సి ఉంటుంది సదద్వైతం శ్రుతూత వివేకత ततो श्यं तथो भूतपंचकम प्रच्य शब्दस्पर्शौस गंधो भूतगुण इकचतुपंच गुणा व्योदीसुक्रमा काल की शब्द शब्दस्पर्शौसौ गंधो इमे भूतगुणाइमे एकत्रिचतुपंच गुणा व्यौसुक्रत शब्दस्पर्श रोपरसौ గంధూ ఇక వ్యోమాది స్పర్శ రూపరసర గంధ గంధము ఇవి ఇవి భూత గుణ భూతముల గుణములు ఇప్పుడు ఐదు భూతాలు ఉన్నాయంటున్నాము ఐదు భూతములకు ఐదు గుణములు ఉన్నాయి ఐదు ఐదు భూతములుగా ఐదు గుణములని కాదు కొంచెం ఇంకొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది వీ విల్ కమ్ టు దాట్ సో ఐదు భూతములు ఉన్నవి ఐదు గుణములు కాదు ఇప్పుడు ఈ ఐదు గుణములు ఏమిటి శబ్దము ఇప్పుడు మీరు జగత్ అంటున్నారు కదా నేను మీకు ఒక ఛాలెంజ్ ఒకటి ఒక ప్రశ్న వేస్తున్నా మీరు ఆలోచించి చెప్పాలి మీరు జగత్ అంటున్నారు కదా ఈ జగత్ అనగా మీరు వినేది శబ్దము మీరు స్పృశించేది స్పర్శ మీరు చూచేది రూపము మీరు ఆస్వాదించేది రాసము మీరు ఆఘ్రాణించేది గంధము ఈ ఐదు తప్ప ఇంకొకటిదైనా ఈ జగత్తులో ఆ రోజు ఉన్నదా లేదు ఈ ఐదే ఉన్నాయి ఆ రోజు లేదు అలా కాదండి మా గురువు గారికి అక్కడెక్కడో గుహలో ఉండదా ఏదో కనపడింది అది ఐదు గంట అతీతమైంది కనపడింది అని మీరు చెప్పారనుకోండి అలాంటి కథలని శాస్త్ర శ్రవణంలో భాగంగా చేయాలి అలాంటి కథలు కాకరకాయలు శాస్త్రంలో ద్రావు అలా ఉంటాయి అక్కడ మీరు చూసింది ఏమిటో చెప్పండి నాకు మీ అనుభవం నాకు చెప్పండి మీరు ఆలోచించుకుని మీ జగత్తు అనగా ఏమి మీరు వింటున్నది జగత్తు ఎవ శబ్దాలు కనపడుతూ ఉంటారు మీరు మీరు స్పృశిస్తున్నది జగత్తు ఇవేది కేబుల్ అని అలా స్పృశిస్తూ ఉంటారు మీరు చూస్తున్నది జగత్తు తర్వాత మీరు ఆఘ్రా రసం రసనం అంటే నాలుకతో రుచి చూస్తున్నది జగత్తు ముక్కుతో ఆఘ్రానిస్తున్నది జగత్తు ఈ ఐదు కాకుండా ఇంకేమైనా ఉందేమో చెప్పండి జగత్తులో కాదు ఆ రోజు ఉంది ఏమిటో చెప్పదు ఆ రోజు ఏమిటో చెప్పదు ఏ పొద్దు అనేది తెలియపోయినా ఉండి ఉంటుంది అలాగేమీ లేదురాయన ఈ కాబట్టి ఈ ఐదు వారికి గుణములు అని ఐదు గుణములు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు గుణములు ఈ ఐదు గుణములు దేనికి చెందిన గుణములు ఈ ఐదు భూతములకు చెందిన గుణములు అయితే మరి ఏ గుణము ఏ భూతమునకు చెందినది అన్నారు అనుకోండి ఇక్కడ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు ఒక పదార్థమునందు ఐదు గుణములు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు పదార్థమునందు నేను మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు లెడ్ ఆయనే ఆయనే చెప్తాడు అయినా ఉడితే ఆ శ్లోకం చేయాలి కాబట్టి చెప్తున్నాను ఒక లెడ్డు ఉందనుకోండి లడ్డు మీకు ఆ లడ్డూ ఉండకడుతుండగానే మీకు సువాసన తెలుస్తుంది దూరం నుంచి గంధం వచ్చేసింది అలా కంటితో చూశారు ఇలా తొలి చూస్తే ఏమిటా ఏదో గంధం వస్తుంది చూసే లడ్డూలు కంటితో చూశారు కోపం వచ్చేసింది నాలుగు మీద పెట్టుకుంటే మంచి రుచిగా ఉంది రసం వచ్చేసింది తర్వాత ముట్టుకుంటే అది ఇలా నొక్కి చూస్తే అబ్బో దీనికి చుట్టి కూడా పక్కన పెట్టుకుంటే కానీ తినలేమేమో అన్నట్టుగా లేదు మెత్తగా ఉంది మెత్తని లడ్డు కాబట్టి స్పర్శ కూడా వచ్చేసింది ఆ లడ్డు చేతిలో వేసినప్పుడు చిన్న శబ్దం ఒకటి వినపడింది చిన్న శబ్దం చేతిలో వేసినప్పుడు లేకపోతే మీరు లాక్కున్నప్పుడు లేకపోతే నాలుగుతో రెండు పళ్ళ మధ్యన పెట్టి కర్రమని కొరికినప్పుడు చిన్న శబ్దం వచ్చిందా శబ్దం వచ్చింది సో లడ్డూలో ఐదు గుణాలు ఉన్నాయి కదా కాబట్టి ఈ విధంగా ఈ గుణములు ప్రతి ఉంటాయి సో కాబట్టి ఐదు గుణములు కలదే ఏదైనా చెప్పండి అని వాళ్ళైనా జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడిగితే లడ్డు అని చెప్పచ్చు దాని ఐదు గుణములు కలరు కొన్నింటిలో ఒకే గుణం ఉండొచ్చు ఉదాహరణకి ఆకాశం ఉన్నదనుకోండి ఆకాశం మీ ఉండే స్పేస్ ఉంది చూసారా అది ఏమైనా ఏమైనా గంధం ఉన్నదా స్పేస్లో గంధం ఉండదండి వాయు గంధం ఉండొచ్చు కానీ ఆకాశానికి గంధం ఉండదు ఏ చేత్తో ముట్టుకోవడానికి వస్తుందా ఆకాశము లేదు ఏ నాలు ఏమైనా రుచిగా ఉంటుందా ఆకాశాన్ని కొంచెం చప్పరిస్తే కంటితో చూడడానికి ఏమైనా ఉంటుందా ఆకాశము లేదు కానీ శబ్దం మటుకు ఆకాశం నుంచే వస్తుంది మీరు గమనించారా ఇది ఆకాశం నుంచే శబ్దతరంగా వస్తాయి కాబట్టి ఆకాశమునందు ఒకే ఒక గుణము గలదు లడ్డూలో ఐదు గుణములు గలవు కాబట్టి ఈ విధంగా ఒక్కో భూతానికి ఒక గుణం అని కాదు ఏం పంపకాలు ఏమీ కాదు ఒక్కొక్క ఒక్కొక్కటాన్ని లడ్డూ లాంటి వస్తువుల్లో ఐదేసి గుణాలు ఉన్నాయి ఆకాశంలో ఒకే గుణం ఉన్నది కాబట్టి దీనికి ఒక వ్యవస్థ మీరేం చేస్తారంటే ఈ పంచభూతాల నుంచి ఆకాశం నుంచి మొదలెట్టి కిందకి లెక్కట్టండి ఆకాశము వాయువు తేజస్సు జలములు నీరు నీళ్లు పృథ్వీ ఇప్పుడు ఇలా లెక్క పెడితే ఆకాశానికి ఒక్కటే గుణం ఉంటుంది ఏక దానికి ఎందుకు రండి వాయువుకి రెండు గుణాలు ఉంటాయి ఏమిటి ఉంటాయి రెండు వాయువు శబ్దమును చేస్తుంది జువ్యని వీచినప్పుడు శబ్దమును చేస్తుంది స్పర్శ వాయువు ముఖాన్ని కొట్టిందంటే స్పర్శ ఉంటుంది ఒకప్పుడు పరుషంగా ఉంటుంది ఒకప్పుడు మెత్తగా కూడా ఉంటుంది కాబట్టి స్పర్శ కాబట్టి వాయువులో ఎన్ని గుణాలు వచ్చాయి రెండు గుణాలు వచ్చాయి మూడు తేజస్సు అగ్ని దగ్గరికి వచ్చేప్పుడు మూడు వస్తాయి నీళ్ళ నీళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి నాలుగు వస్తాయి పృథివీ దగ్గరికి వచ్చేప్పటికి ఐదు వస్తాయి లడ్డు అంటే పృథివీ అది ఐదు వస్తాయి ఆ మాట అంటున్నాడు అందాము వ్యోమాది ఆకాశముతో మొదలుపెట్టిన భూతముల యందు క్రమాత్వరుసగా ఏకద్విత్రిచతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుణ గు అంటే ఏమన్నమాట ఇప్పుడు చెప్పండి ఆకాశంలో ఎన్ని గుణాలు ఉంటాయి ఏక వాయువులో ఎన్ని ఉంటాయి రెండు ద్వి తేజస్సు అంటే అగ్ని అగ్ని అన్నా తేజస్సు ఒకటే ఎన్ని ఉంటాయి మూడు ఉన్నాయి అవి ఏమిటో కూడా చెప్తాడు ఆయన తర్వాత ఇదే వరస నీళ్లు నాలుగు ఉంటాయి పృథివి ఐదు గుణములు ఇది వరస ఓకే సో ఈ విధంగా పంచభూతములలో ఈ గుణములు గలవు మళ్ళీ ఎందాము శబ్దస్పర్శము స్పర్శ రూపరసం రూపము రసము గంధ గంధము ఇమే ఇవి భూతగుణ పంచభూతముల గుణములు వ్యోమాదిషు ఆకాశముతో మొదలుపెట్టిన భూతముల క్రమాతు వరుషగా ఏకద్విత్రిచతు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుణా గుణములు ఉండు శబ్దస్పర్శ రూపసౌ గంధో భూతగుణ ఇవే ఏకద్విత్రి చతుపంచుణాం వ్యోమాతి శుక్రమాత్ ఈ దీన్ని అధ్యాత్మ విద్య అంటారు ఈ ఇటువంటి విద్యను అధ్యయనం చేస్తే వస్తువు యొక్క తత్వాన్ని పరిశీలించి తెలుసుకునే లక్షణం అలవడుతుంది అలా కాకుండా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేనేమో పురాణం పాఠం చెప్పడం ప్రారంభించారనుకోండి పురాణం అంటే మాఘ పురాణం చెప్పుకుంటాం మాఘ పురాణం చెప్పిన తర్వాత కార్తీక పురాణం చెప్పుకుంటాం ఆ తర్వాత ఇంకెను పురాణం చెప్పుకుంటాం స్థల పురాణాలు ఉంటాయి వెంకటాచల మాహాత్మ్యం స్కాంద పురాణ అంతర్గతమైన వెంకటాచల మాహాత్మ్యం పురాణం చెప్పుకుంటాం ఆ తర్వాత ప్రయాగఖండము స్కాంద పురాణ అంతర్గతమైన ప్రయాగఖండాన్ని చెప్పుకుంటాం ఇలా చెప్పుకుంటూ పోయాం అనుకోండి కథల మీద కథల మీద కథలు కథలు కథలు కథలు కథలు అలా చెప్పుకుంటే ఏమవుతుంది తెలుసునండి బానే ఉంటుంది వినోదము దీనిము కానీ వీళ్ళకి దృష్టి ఏర్పడుతుందంటే వస్తుతత్వాన్ని పరిశీలించి తెలుసుకునే లక్షణం అసలు దూరంగా పోతుంది ప్రతీది మహిమలు ఉంటాయి శాపాలు ఉంటాయి మహిమలు ఉంటాయి ఇది ఎలా అయిపోతూ ఉంటుంది అది ఎలా అయిపోతూ ఉంటుంది ఈ పూజ చేస్తే అది ఎలా పైనుంచి ఆకాశం నుంచి పడిపోతుంది ఈ పూజ చేయకపోతే శాపాలు వచ్చేసేదో అయిపోతుంది అని ఈ రకమైనటువంటి మహిమలు మిస్టరీలు భూతాలు దెయ్యాలు వీటికి సంబంధించి ఇదంతా యథార్థమనేటువంటి ఒక జిడ్డు పట్టినట్టుగా పట్టేస్తుంది భయాలు పెరిగిపోతాయి ఇవ్వబో ఈ పూజ చేస్తే ఏం ప్రమాదమో ఆ పూజ చేయడం ఏం కొంప ముగుతుందో అని భయాలు పెరుగుతున్నాయి అలాగే సమాజము ఆ విధంగా తయారవుతుంది కాదన్నా నేనన్నా దాంట్లో ఏమైనా పాయింట్ ఉన్నట్టు మీకు అయితే నేనేదో ఒక పిచ్చి ఛాదస్కంతో ఏదైనా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఒకప్పుడు అలా కూడా అవ్వచ్చు చెప్పలేము అందుకోసం నేను సందేహం వచ్చి చెప్పిన తర్వాత సందేహం వచ్చి వెరిఫై చేసుకున్నాను చాలా అయిపోయింది జరిగింది ఇక్కడ ఉందనుకోండి దీంట్లో ఏదో ఫిజిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటమ్స్ చదువుతున్నట్టుగా ఉంటుంది ఫిజిక్స్ చదువుతున్నట్టుగా ఉంటుంది దీంట్లో మహిమలకు మంత్రాలకి తంత్రాలకి భయాలకి ఏమీ కావలేదు అంతా పంచభూతాల గురించి మనం చదువుకుంటున్నాం ఇటు దేహంలోనూ పంచభూతాలు ఉన్నాయి చుట్టూ పంచభూతాలే ఈ పౌరాణిక పురాణం దగ్గర భూతము అంటే వాళ్ళకి అసలు పృథ్ చెప్తే వాయు ఆకాశము భూతములు అనే మాటే అసలు వాళ్ళు ఎడగరు వాళ్ళకి తెలుసున్న భూతం అంతా ఎవరన్నమాట దేయాలు భూతాలు విశాఖాలు అవే ఉంటాయి అంటే అలాగే ఉంటాయి దురదృష్టం ఎక్కడొచ్చిందంటే రామాయణాన్ని పురాణం మార్చి మారేసారు దే వి లాస్ట్ ద బ్యూటీ ఆఫ్ ఎక్కువ ఒక కవి యొక్క మహాకవి యొక్క కావ్యము యొక్క సౌందర్యాన్ని మనం కోల్పోయినాం రామాయణం ఇంకా రామాయణమే స్పేర్ కాకపోతే ఇంకా మహాభారతం గురించి చెప్పి ఏముంది మహాభారతం కూడా పురాణం కింద మారిపోయింది అంటే ఇతిహాసములు రెండు కూడా అటు క్యారెక్టర్ని కోల్పోయి పురాణాల కింద తయారయ్యాయి పురాణాల కింద తయారైతే ఇంకా దేనికి ఉపయోగపడతాయనేది ఈ సినిమా తీసే వాళ్ళకి స్క్రిప్ట్కు ఉపయోగపడుతుంది ఈ రకమైన ఒక పరిణామము సమాజంలో ఏర్పడింది అని పెద్దలు చాలామంది ఆ రకంగా వ్యాఖ్యానించినారు ఆ వ్యాఖ్యానం చూసే నేను మీతో ఇలా ఇంకా నేను మెత్తగా అనుకున్నా స్వామి వివేకానంద మొదలైన వాళ్ళైతే చాలా పరుషంగా కూడా అన్నారు శబ్దస్పర్శ రూపరసౌ గంధో ఇమే అయితే అన్ని మాట్లాడిన తర్వాత ఇంకో మాట కూడా శోభగా ఉంటుంది అదేమంటే పురాణాల్లో కూడా యోగ్యమైన పురాణములు ఉంటాయి యోగ్యమైన కథలు ఉంటాయి యోగ్యమైన సందర్భాలు కూడా ఉంటాయి కానీ వాటిని పండితులైన వారు జాగ్రత్తగా ఉద్ధరించి అంటే పైకి తీసి జనులకు జాగ్రత్తగా అందజేయాల్సి ఉంటుంది తద్వారా పురాణంలో యొక్క వైశిష్ట్యాన్ని కూడా మనం తిరిగి స్థాపించాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఏకద్విత్రి చతుపంచుణావ్యోమాది శుక్రమాత్ శ్రోత్రం త్వచక్షుషీ జిహ్వా ప్రాణంచేంద్రియ పంచకం కర్ణాదిగోళకస్థంత శబ్దాది గ్రాహకం క్రమాత్ అంటే ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి వాటికి ఐదు గుణములు ఉన్నాయి అయితే ఈ పంచభూతములకు ఉండే ఈ పంచగుణములను తెలుసుకుంటూ ఉండే పంచ ఇంద్రియములు మన దగ్గర ఉన్నాయి మన ఎందు ఐదు ఇంద్రియములు ఉన్నాయి ఈ ఐదు ఇంద్రియములతో ఒక్కో ఇంద్రియానికి ఒక్కో గుణం చొప్పున మనం ఐదు గుణములను ఇంద్రియములతో తెలుసుకుంటూ ఉంటాము కాబట్టి ఆ ఇంద్రియములను కూడా ఆయన లెక్క వేసుకున్నాడు మళ్ళీ అంటాము మూడో ఆ పుస్తకంలో రాదు మాది సంగ్రహం పుస్తకంలో వస్తుంది ఆ పుస్తకంలో ఆరో సగమును ఏడో సగమును మొదటి నేను మరి సంగ్రహం అంటే అలాగే ఉంటుంది నేను సుఖ సంహిత సారం చేసినప్పుడు ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి తర్వాత నాకు ఇంకా ఎటువంటి సందర్భాలు వచ్చాయంటే ఆ ఒక లైన్లో సగం తీసి రెండు మూడు శ్లోకాల తర్వాత ఇంకో లైన్లో సగంతో మొదలంటే లైన్లోనే సగాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి సంగ్రహం చేయడంంటే మరి దానికి అది ఒక పద్ధతి పండితులు మాత్రమే చేయగలుగుతారు ఏమన్నా ఆ సమస్య పరిష్కారం అయిందా శ్రోత్రం చక్షుషీ జిహ్వాఘ్రాణం చేయ పంచతం కర్ణాదిగోళకస్థంతదిగ్రాహకం క్రమాత్రం చక్షుషీ రెండు విడివిడిగా చెప్పకూడదు ఎందుకంటే ద్వివచన సమాసద్వంద్వ సమాసం చేశారక్కడ జిహ్వా ఘ్రాణం చ ఇంద్రియపంచ కర్ణాదిగోళకస్థం తబ్దాదిగ్రాహకం క్రమ శ్రోత్రం క్షవి క్చుషి చర్మము కను ముక్కు కూడా ఇంద్రియ పంచ్రియములు ఇక ఐదు ఇంద్రియములు ఏమిటవి చెవి అంటే ఇంద్రియములు అంటే ఈ చెగోడీ లాగా ఉంది చూసారా అధికారు ఇంద్రియం చెగోడీలు మొత్తమైన ఇంద్రియ చెగోడి అని దేనికే పేరు వచ్చింది అనుకుంటా దీన్ని బట్టే వచ్చి ఉంటుంది ఈ చెగోడీని ఇంద్రియం వండుకోకూడదు ఇంద్రియం అంటే ఈ చెగోడీ లోపల ఆ లోపలికి ఇంకా వెళ్తే అక్కడ కర్ణభైరి అని ఉంటుంది ఆ కర్ణభేరి నుంచి ప్రారంభం ఇంద్రియం తర్వాత కర్ణభేరి చుట్టూ ఆకాశం ఉంటుంది అది కూడా ఇంద్రియంలో భాగమే ఆకాశం మూసుకుపోయింది అనుకోండి అప్పుడప్పుడు అవుతుంది ఎప్పుడైనా ఈ తలంటు మూసుకున్నప్పుడు లేకపోతే తల స్నానం చేసేప్పుడు నీళ్లు వెళ్ళిపోయి ఆ కర్ణభేరి చుట్టూ ఉన్న ఆకాశం మూసిపోతుంది మూసుకుపోతే ఇంకా మీకు శబ్దం వినపడుతుంది ఆ నీరు తీసేస్తే మళ్ళీ శబ్దం వెనబడుతుంది కాబట్టి కర్ణభేరిని ప్రక్కనే ఉన్న ఆకాశము కర్ణభేరి అంటే ఒక పొర అది ఆ పొరకి కర్ణభేరి అని ఆ పొరకి ఆవల వైపున అంటే లోపల ఉన్నటువంటి ఒక ద్రవం ఉంటుంది ఒక ఫ్లోయిడ్ అది దాని నుంచి నాడీ కడములు నాడీ నాడీ నాడులు బ్రెయిన్లోకి వెళ్తాయి ఆ నాడులు బ్రెయిన్లో శబ్దాలను తెలుసుకునే ఓ సెంటర్ ఉంటుంది అది అదంతా ఇంద్రియం అత్యంత సూక్ష్మమైనటువంటి భాగం ఇది ఉంటే చెబోడి ఆకాశానికి ప్రొటెక్షన్గా పెట్టారు చెబోడీకి ఇంకో ఉపయోగం ఏంటంటే కళ్ళదొరు పెట్టుకున్నది కూడా ఆభరణాలు పెట్టుకునే కూడా ఉపయోగపడుతుంది ఏవో కొన్ని ఇలాంటివి లేకపోతే ఎక్కడ పెట్టుకుంటారు ఆభరణాలు చెడు ఉన్నట్లయితే ఈ కింద ఒక ఆభరణం పెట్టుకోవచ్చు ఈ పైన ఒకటి పెట్టుకోవచ్చు ఈ మధ్యలో ఒకటి పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాంటి చిన్న గుంతులా పెద్ద చుట్టూ కూడా పెట్టుకోవచ్చు ఎన్ని ఆభరణాలు పెట్టుకునే అవకాశం ఒక్కోదానికి కొన్ని కొన్ని డైమండ్లు అది అవి కూడా పొందగచ్చు ఈ ఆభరణాల సైకాలజీ నేను నాకు అర్థమైంది మీకు చెప్తున్నా ఆభరణాల సైకాలజీ ఏంటంటే ఎక్కడెక్కడ ఆభరణం పెట్టచ్చు అని ఒక సైకాలజీ రెండవది ఆభరణంలో ఎన్ని రాళ్లను ఎక్కడెక్కడ పొదగవచ్చు ఒకటానికి యూ హ్యావ్ టు ఫైన్లీ ఆల్ దీస్ స్టోన్స్ ఎంత ఏం తీసుకుంటారో ఆ స్టోన్స్ నెత్తి నేర్చుకుంటుకోవాలండి ఏంటి ఇప్పుడు ఇన్ని స్టోన్స్ పెట్టుకున్నానండి వాళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇన్ని స్టోన్స్ పెట్టుకున్నాడు జల్ స్టోన్స్ ఇప్పుడు ఎన్ని బట్టి ఇది ఎందుకు పనికొచ్చేవి కావు కాబట్టి ఏం చేయాలి చెవికి పెట్టే దాంట్లో మూడు ఇటు ఒకటి అటు ఒకటి అటు ఒకటి పెట్టు ముక్కు పెట్టే దాంట్లో ఇటు ఒకటి అటు పెట్టు మెడకు పెట్టే దాంట్లో ఒక పాతికి స్టోన్స్ పెట్టేసాయి మొత్తానికి ఎన్ని స్టోన్స్కి వినియోగం ఉంది అలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్టోన్ పెడితే కానీ ఈ స్టోన్స్కి వినియోగం ఉండదు దిస్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ ఆభరణంలో సో వెరీ ఇంట్రెస్టింగ్ ఐ యామ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీథింగ్ నేను ఇదికే దాన్ని సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో వాట్ ఎవర్ సో శ్రోత్రము అంటే అచేతనే శ్రోత్రము అంటే చెవి అని మాట వరస కన్నా అడిగితే వినికిడి అనే మాట ఇంకా మంచిది ఇంద్రియములు వినికిడి కానీ మీకు అర్థం మీకు తెలుస్తూ కానీ అంత ఛాతస్థంగా వినికిడి అనక్కర్లేకుండా నేను మాట చెవి అంటాను అలాగే త్వక్ త్వక్ అంటే ఈ పైన ఉన్న ఈ చర్మము త్వక్ కాదు అది చర్మమే అది చర్మము చర్మమే చర్మం వేరు త్వక్ ఆ చర్మమునకు స్పర్శని తెలుసుకునే ఒక సామర్థ్యము ఒక శక్తి ఆ శక్తికి త్వక్ అని అని చెప్పి ఇంద్రియములలో చర్మాన్ని పరిగణించరు చర్మము అన్నది ధాతువుగా పరిగణిస్తారు తప్ప ఇంద్రియంగా పరిగణించరు ఇంద్రియము అంటే ట్వక్ అనే శబ్దాన్ని వాడతారు సంస్కృతంలో అంటే స్పర్శక్తి స్పర్శను తెలుసుకునే శక్తి ఇప్పుడు మీకు అప్పుడప్పుడు నంబర్ అవుతుంది అంటే తిమ్మిరి కింద అవుతుంది కాలు తిమ్మిరయిందనుకోండి చర్మం అక్కడే ఉంటుంది చర్మం ఏమీ అవ్వదు చర్మానికి ఏమవుతుంది నడమడతోనే ఉంటుంది కానీ దాంట్లో ఉండేటువంటి స్పర్శ జ్ఞానము డిస్టర్బ్ అవుతుంది అది కవర్ అయిపోతుంది రక్తప్రసారము లేకపోవడం చేత ఆ జ్ఞానము డిస్టర్బ్ అవుతుంది దాంతో మీకు స్పర్శ లేకుండగా అది నమ్ముకుండా కాబట్టి స్పర్శ అనే ఇంద్రియమునకు ఒక్కనిపే అసలు ఇంద్రియ శబ్దానికి ఇందేణ దత్తం ఇంద్రియం ఇంద్రుడు అంటే ఈ సినిమా ఇంద్రుడు కాదు ఇంద్ర అంటే పరమేశ్వర అని అర్థం పరమేశ్వరుని చేత ఇయ్యబడినది కాబట్టి ఇంద్రియం ఇంద్రియం అని పేరు దానికి కాబట్టి ఈ ఇంద్రియములు విశక్తులు సో త్వక్ అంటే త్వగింద్రియము చిక్షు అంటే కన్ను చూపు అని అర్థం చిక్షు అంటే చూపు కానీ మాట వరుసవి మీకు తెలుస్తూ ఉంటుందో చూపు అని కానీ మనం కళ్ళు అని అర్థం